లేదందువల్ల తెలివి ఎన్నటికి నీ దయ నాపైరయగ ప్రపంచమలవడినటువలే అరుదగు వైరాగ్యం అలవడదు తరుణులతి మతి తలచిన ఎటువలే ధరణి సాకారము తలచదు మనసు గుణ కొన్న అర్థము కోరినయటువలే కొనయగు మోక్షము గోరదు తను తగిలినయటువలే తనిసి నీ కథలకు యదు మనసు చలమును పాపము చవి అయినటువలే సలలిత పుణ్యము చవి కాదు సులభ శ్రీవెంకటేశుడ నీ మహిమిది కలిగిది వి నాకు మనసు